అసలు ఏం జరిగిందంటే ముప్పై తొమ్మిదవ అధ్యాయం అయోధ్యలో పివి రామాలయం ఒకటి ప్రధానమంత్రి చెప్పిన మాట వింటూనే ఒక్కసారిగా భయపడిపోయారు అయోధ్యలో రామ మందిరం వాళ్లే కడతానంటున్నారు కదా రాముడు వాళ్ల సొంతమా ప్రధానమంత్రి పివి నరసింహారావు చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ తనలో తనే మాట్లాడుకుంటున్నట్లు నాకు వినపడేలా చెప్తున్నారు ఓ పని చేద్దాం అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగాలి దీనికి మన ప్రభుత్వం వ్యతిరేకం అన్నట్లుగా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు కాబట్టి దీన్ని తిప్పికొడుతూనే రామమందిరం నిర్మాణం మరో రకంగా జరిగిపోయేలా చేద్దాం అంటూ ప్రధానమంత్రి ఓ కొత్త వ్యూహాన్ని ఆవిష్కరించారు ఆయన మాటల్లో ఆ వ్యూహం ఏమిటో విన్నాక నేను సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయాను ఎంతటి దూరదృష్టి ఎలాంటి వ్యూహచతురత చలో అయోధ్య యాత్ర వల్ల అయోధ్యలో ఎలాంటి గందరగోళం ఉండదని అంతా ప్రశాంతంగా జరిగేటట్లు చూస్తామని భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ వాజ్పేయి శ్రీ అద్వాణి శ్రీ కళ్యాణ్ సింగ్ తదితరులు ప్రధానమంత్రి పివి నరసింహారావు స్వయంగా కలిసి హామీ ఇచ్చారు సమావేశం జరిగింది న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నివాసమైన రేస్ కోర్సు రోడ్ నంబర్ ఐదులో నేను ప్రధాని వెంటే ఉన్నాను ప్రధానమంత్రి ఆదుర్ద అంతా ఈ రథయాత్ర వల్ల అయోధ్యలో తలెత్తగల శాంతి భద్రతల సమస్యల గురించి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ఉంటే చలో అయోధ్య యాత్రను నిరోధించడం కానీ బిజెపి నాయకులంతా కలిసి వచ్చి ప్రధానికి నచ్చజెపుతున్నారు పివిజీ మమ్మల్ని విశ్వసించండి ఎలాంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూసే బాధ్యతను మా ప్రభుత్వం స్వీకరిస్తుంది మీరు నిశ్చింతగా ఉండవచ్చు చలో అయోధ్య కేవలం ఒక శాంతి యాత్రగానే ముగుస్తుంది ఇది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ చేస్తున్న వాగ్దానం అయోధ్య ఉన్నది ఉత్తరప్రదేశ్లోనే కాబట్టి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కళ్యాణ్ సింగ్ గట్టి హామీ ఇచ్చారు ఆయనకు వత్తాసుగా వాజ్పేయి అద్వానీలు మాట్లాడుతున్నారు అంత పెద్ద నాయకులు అందులోనూ పార్లమెంటు ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఒక పార్టీ జాతీయ నాయకుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఇంతమంది స్వయంగా వచ్చి చెప్తుంటే వారిని నమ్మకపోవాల్సిన కారణం ఏముంటుంది రెండు వేల రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో నెహ్రూ కుటుంబం వాళ్ళ అధికారంలో ఉండి ఉంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో అయోధ్యలో బాబరి మసీద్ పోలసబడి ఉండేది కాదు అని ప్రకటించారు చలో అయోధ్య కార్యక్రమాన్ని హిందూ సంస్థలు చేపట్టినప్పుడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని ముందుగానే బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించగలిగితేనే బాబరి దుర్ఘటన జరగకుండా నిరోధించి ఉండవచ్చు నిజానికి రాజకీయంగా చట్టపరంగా పరిపాలనా ఎన్ని చర్యలు తీసుకోవాలో అవన్నీ పీవీ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది బాధ్యత నాయకులు వచ్చి హామీ కూడా ఇచ్చారు అదే హామీని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు కూడా ఇచ్చింది ఇంత జరిగాక ఏ ప్రధానమంత్రికైనా ఎందుకు సందేహం వస్తుంది కానీ అయోధ్య చేరుకున్నాక అకస్మాత్తుగా వేలాది ప్రదర్శనకారులు మూకుమ్ముడిగా బాబ్రీ మసీద్ పైబడిదాన్ని కూలగొట్టడం ఆరంభిస్తే అలా ఆరంభమైన విధ్వంసకాండని ఆపాలంటే ఎన్ని వేల మంది కర్ సేవకులను చంపేక ఇలాంటి మారణ ఏ ప్రధానమంత్రి అయినా ఎలా జరిపించగలరు నెహ్రూ కుటుంబంలోని వ్యక్తి ప్రధానమంత్రి అయితే అలా చేయగలరని రాహుల్ గాంధీ భావిస్తున్నారా ఉత్తరప్రదేశ్ లో ముందుగానే రాష్ట్రపతి పాలన విధిస్తే ఇది ప్రధానమంత్రి పీవీకి కొందరు ఇచ్చిన సలహా ఆ సలహా ఇచ్చిన వారిని పీవీ ఇలా అడిగారు అంటే ఎలాంటి కారణం లేకుండానే ముందు జాగ్రత్త చర్యగా మీ ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్నాము అని ఎన్నికైన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలా ఇది రాజ్యాంగ బద్ధంగా ఉంటుందా రాజ్యాంగ విరుద్ధమైన చర్యకు పాల్పడిన ప్రభుత్వం అనే ముద్దరు మనం వేసుకుని తీరాలా ఈ అంశం కేంద్ర మంత్రి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీలో కూడా చర్చకు వచ్చింది రాజ్యాంగా నిపుణులు ఇచ్చిన రాజ్యాంగ పరిధిలో కూడా పరిశీలింపబడ్డాయి ఒక రాష్ట్రంలో ఎప్పుడైనా రాష్ట్రపతి పాలన విధించాలంటే ఆ రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా దివాలా తీసి ఉండాలి లేదా శాంతి భద్రతలు పూర్తిగా అడుగంటుపోయి ఉండాలి ఆ రోజు ఉత్తరప్రదేశ్ ఈ పరిస్థితిలో లేదు ఏం చేయాలి పైగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుప్రీంకోర్టుకి హామీ ఇచ్చారు ఆ నాయకులంతా వచ్చి ప్రధానికి హామీ ఇచ్చారు ఈ హామీలను నమ్మకుండా రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్రపతి పాలన ఎలా విధించగలరు అందులోనూ నడుచు ప్రభుత్వాన్ని రాజ్యాంగ రాష్ట్రపతి పాలన ఎలా విధించగలం అని ప్రధానమంత్రి ప్రశ్నించినప్పుడు అటు మంత్రి మండలంలో గానీ పార్టీ సమావేశంలో గానీ ఎవ్వరూ అర్జున్ సింగ్తో సహా ఎదురు చెప్పలేదు దురదృష్టవశాతో ఆ రోజు పీవిని సమర్థించిన కొందరు తర్వాత కాలంలో బాబ్రీ దుర్ఘటన పూర్తిగా పీవిని మాత్రమే బాధ్యత చేస్తూ రోడ్డుకెక్కారు బిజెపి నాయకుల హామీని పీవి విశ్వసించారు తన వైపు తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకున్నారు అయినా పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున చలో అయోధ్య ప్రదర్శన ఒక విధ్వంసకాండగా మారింది బాబ్రీ మసీద్ కూల్చివేయబడింది విఫలమైన శాంతి భద్రతల దృష్ట్యా ఉత్తరప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించబడింది పంతొమ్మిది తొంభై మూడులో నాలుగు ఉత్తరాది రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో రామమందిర నిర్మాణం బీజేపీ తక్షణ ఏజెండా పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి బీజేపీ తమ ప్రచారాలలో అయోధ్య రామ మందిర నిర్మాణం తమ తక్షణ కార్యక్రమంగా ప్రకటించసాగింది రాముడు హిందువుల ఆరాధ్యదాయమైన రాముడు బీజేపీ సొంతమా ఇదేం ప్రచారం పీవీ మనస్సును తొలిచేస్తున్న రాజకీయ సమస్య రాముడు ఆ సమయంలోనే ఒకరోజు నేను వెళ్లేసరికి పీవీ ఒక్కరే ఉన్నారు నన్ను కూర్చోమని చెప్పి నాకు వెనబడేటట్లు ఆయన తనలో తానే ఏదో మాట్లాడుకుంటున్నారు శ్రద్ధగా ఆలకిస్తున్నాను బీజేపీతో పోటీ చేయొచ్చు కానీ రాముల వారితో పోటీ ఎలా చేయగలం రాములు వారి సొత్తు అన్నట్లు ప్రవర్తిస్తోంది బీజేపీ కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అంటే మేం నాస్తికులం అనే అర్థం కాదు కదా మాకు రాముడు దైవమే ఆయనను వాళ్ళు ఎలా మేము అంతే అయోధ్యలో మందిరం కట్టే నేపంతో రాముడిని వాళ్ళు సొంతం చేసుకునే విత్వం చేసి ప్రజలను మభ్య పెట్టాలని చూడటం ఎంతవరకు న్యాయం వాళ్ళు అధికారంలో ఉంటే ఏం చేయగలిగేవారో వాళ్ళకి తెలిసేది విశ్వ హిందూ పరిషత్ అనే సంస్థ హిందూ సాంప్రదాయం కోసం అయితే పర్వాలేదు అది ఒక రాజకీయ పార్టీ చేతుల్లోకి వెళ్ళిపోతే వారికి అయోధ్యలో రామ మందిరం కట్టడానికి ప్రభుత్వ భూమి ఎలా ఇస్తాము సాధువులను సొంతలను కొందరిని పోగు చేసి హిందువులందరూ మాత ఉన్నారంటే ఎలా ఇలా అంటూ కొంచెం ఆగారు ఆయనలో పెళ్ళు బుక్కుతున్న ఉద్యోగం నాకు అర్థమవుతున్నాయి నేను ఆ వాక్ ప్రవాహాన్ని ఆపే ప్రయత్నం చేయలేదు ఈ సమస్యకి పరిష్కారంగా అప్పుడే ఆయన నోట్లోంచి ఒక కొత్త వ్యూహం విన్నాను దీనికి ఒక్కటే పరిష్కారం పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల హిందూ మఠాధిపతులు పీఠాధిపతులు సంస్థలతో ఒక పూర్తి ప్రాతినిధ్య కమిటీని తయారు చేసి మందిరం కట్టే బాధ్యత వారికి అప్పగిస్తే ఇది ప్రధానమంత్రి గారి ఆలోచన ధోరణి తనలో తనే మాట్లాడుకుంటున్నారా అన్నట్లు సాగుతోంది నేనక్కడ ఆయన ఎదురుగా ఉన్నానన్నది ఆయనకు జ్ఞాపకం ఉందా సరే చూద్దామని చిన్నగా దగ్గి మీరు అనుకుంటున్నట్లు ఆ సంస్థలో ఎవరెవరుంటే బాగుంటుంది అని అడిగాను ఎవరేమిటి అందరూ అద్వైత ద్వైత విశిష్టాద్వైత పీఠాధిపతులు దేశం అన్ని మూలల్లోనూ ఉండే శృంగేరి కంచి ద్వారకా బదిరి పూరి శంకరాచార్యులు రామానుజ సంప్రదాయానికి చెందిన తమిళనాడు జీయర్లు ఆంధ్రజీయంగారులు ఉత్తరాదిన శ్రీవైష్ణవ మఠాధిపతులు ద్వైత సంప్రదాయానికి చెందిన ఉడుపి ఉత్తరాది మఠ పీఠాధిపతులు వల్లభాచార్య గౌదీయ చైతన్య సంప్రదాయాల గురూజీలు అయోధ్యలోని హనుమాన్ గడి లక్ష్మణ్ గడి మొదలైన మహంతులు ఇలా అన్ని రకాల వారు కలిసేలా పార్టీలకు సంబంధం లేకుండా ఒక సంస్థని ప్రారంభిస్తే వారికి రామాలయ నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తే అదేదో రాజకీయ వేదిక అనడానికి లేదు కదా ఈ వివాదాన్ని ఏ రాజకీయ పార్టీ ఉపయోగించుకోకుండా చూడొచ్చు కదా మరి ఇప్పుడే కొంతమంది విశ్వ హిందూ పరిషత్ మొదలుపెట్టిన రామాలయ నిర్మాణ కమిటీలో ఉన్నారు కదా కొంతమంది ఉన్న అన్ని వర్గాల వారు లేరు దాన్ని పూర్తి ప్రాతినిధ్యం ఉన్న కమిటీ అనడానికి లేదు వారిని కూడా ఈ రాజకీయాతీత సంస్థలో పెడదాం ఇటువంటి సంస్థను స్థాపించాలనుకున్నారంటేనే బిహెచ్పి నుంచి బీజేపీ వాళ్ళ నుంచి వ్యతిరేకత వస్తుంది దానిలో చేరద్దని అందరూ పీఠాధిపతులపై ఒత్తిడి తెస్తారు కదా తప్పక తెస్తారు అందుకే ఇది పార్టీ కానీ ప్రభుత్వం చేసినట్లు ఉండరాదు అందరు మఠాధిపతులు ఎవరంతట వారే ఇటువంటి ప్రయత్నం చేస్తున్నట్లు చేయాలి ఇదంతా కొంతకాలం వరకు ఎవరికీ తెలియకుండా జరగాలి ముందు వారందరితో విడివిడిగా మాట్లాడి ఇటువంటి వారి సమ్మతి తీసుకోవాలి ప్రభుత్వం ఇటువంటి సంస్థకు పూర్తి మద్దతు ఇస్తుందని ఇప్పుడున్న ఇతర సంస్థలకు ఇవ్వదని విడమర్చి చెప్పాలి రామమందిరం మందిరం కట్టగలిగింది కోర్టులో ఉన్న కేసు తేలిన తర్వాత లేదా హిందువులు ముస్లింలు కూర్చొని చర్చ చేసి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇప్పుడు హిందువుల తరఫున మాట్లాడాలంటే ఈ రామమందిర నిర్మాణం కమిటీ పూర్తి ప్రాతినిధ్యం ఉన్న కమిటీ కాదు కదా దానికి ముస్లిం వ్యతిరేక కమిటీగా ముద్రపడింది నిర్మాణాత్మక చర్యలు జరగడానికి అది అవరోధం అవుతుంది ప్రభుత్వం జోక్యం చేసుకుంటే రాజకీయాలు వస్తున్నాయి కనుక సమస్యకు రాజకీయాలకు అతీతంగా పరిష్కార మార్గం కనుక్కునే ప్రయత్నం జరగాలి దానికి ప్రభుత్వం పూర్తి మద్దతునివ్వాలి ఈ ఆలోచన నాకు నచ్చింది బాగుంది సార్ ఎవరైనా మీరు అనుకున్న చేయగలిగితే చాలా బాగుంటుంది కానీ ఎవరు చేస్తారు అడిగాను అది నువ్వే చేయాలి అన్నారు పివి నిర్ఘాంతపోయాను నాకు నోట మాట రాలేదు అవునయ్యా నువ్వే నీకు చాలా మంది మఠాధిపతులు పీఠాధిపతులతో మంచి సంబంధాలు ఉన్నాయి తిరుమల తిరుపతి దేవస్థానాల కార్యనిర్వహణాధికారిగా వారందరితో పరిచయం ఉంది కదా చాలా మఠాలకు నువ్వు ఉన్నప్పుడే తిరుమలలో వారి మఠాలు కట్టుకునేందుకు స్థలాలు ఇచ్చి ఒక పెద్ద మఠం వీధినే తయారు చేసావు కదా అన్నారు నిజమే కానీ అందులో చాలా మంది దక్షిణ భారతదేశానికి చెందినవారు కొద్ది ఉత్తర భారతదేశీయులు ఉత్తర భారతంలో చాలా మందితో నాకు అసలు పరిచయమే లేదు సార్ దానికి దగ్గర ఏర్పాట్లు నేను చేస్తాను ఇప్పుడు ద్వార్కా శంకరాచార్యులే బద్రీ శంకరాచార్యులు కూడా ఆయనకు విశ్వ హిందూ పరిషత్కు పడదు ఇదివరకే ఐదుగురు శంకరాచార్యుల్ని కలవడానికి ప్రయత్నం జరిగింది అది ముందుకు పోలేదు కానీ ద్వారకా శంకరాచార్యుల్ని కాంగ్రెస్ అనుయాయిగా అందరూ భావిస్తారు ఆయనను ఇందులోకి దేవడానికి ఇబ్బంది కానీ తానే ఈ సంస్థకు అధ్యక్షునిగా ఉండాలనుకోవచ్చు ఆయన అధ్యక్షుడైతే దాన్ని కాంగ్రెస్ సంస్థగా భావించే అవకాశం ఉంది దాని ప్రయోజనం లేదు కంచి శంకరాచార్యులు మనతో బాగానే ఉన్నా ఆయనకు బీజేపీ విశ్వ హిందూ పరిషత్తులతో మంచి సంబంధాలు ఉన్నాయి పిజావరు విశ్వేశ్వీర్థస్వామీజీ మొదటి నుండి ఆ ఉద్యమంలో భాగస్వామి ఒకసారి జైలుకు కూడా వెళ్లారు రామజన్మ మందిర ట్రస్టులో చాలా ముఖ్యమైన సభ్యుడు విశ్వ హిందూ పరిషత్తులో ఉపాధ్యక్షుడు నీకు చాలా సన్నిహితుడని విన్నాను చాలా ఏళ్ల నుండి బాగానే తెలుసు అయితే ఈ ఉద్యమానికి లేదా ఈ సంస్థకు ఎవరు నాయకుడిగా ఉండాలంటారు చెప్పడం కష్టమే ఇప్పటిదాకా ఇటువంటి విషయాలకు దూరంగా ఉన్న ఆ శృంగేరీ స్వామి అయితే ఎటువంటి వివాదం ఉండకపోవచ్చు పీఠాల్లో కూడా ఆ పీఠానికి మిగతా వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రాముఖ్యత ఎక్కువ అంటారు ఆయనను ఒకటైతే కంచివారిని ద్వారకా ఆయన నాయకత్వంలో పనిచేయడానికి ఒప్పించడం మరీ కష్టం శృంగేరి వారికి ఉత్తర భారతదేశంలో కూడా విస్తృతమైన అనుచిరగణం ఉంది ఇక్కడ వరకు ఆయన చెప్తున్నారు నేను అడుగుతున్నాను సీరియస్ ఆయన వివరిస్తున్నారు నా మనస్సులో ఇదేదో ఊబిలోకి కూకుపోతున్నానా ఒక ఐఏఎస్ అధికారిని ఆయన నేను ఈ రాజకీయ తరంగా కనపడే రాజకీయ వ్యూహాన్ని అమలు చేయగలనా ఇలా మనసులో తర్జిన భర్జన పడుతూనే మాట్లాడుతున్నాను అప్పుడు ఆయన ఇంకో షరత్తు బయట పెట్టారు ఏమి చేసినా ఎవరిని కలిసినా బయటకు తెలియకూడదు నీ పేరు కానీ నా పేరు కానీ బయటకు రాకూడదు నీకు ఉత్తర భారతంలో సహాయం చేయడానికి బీహార్లో ఒక ఐపీఎస్ అధికారి డిఐజి ర్యాంక్లో ఉన్నట్ట నరేష్ చంద్ర గారితో మాట్లాడి ఏర్పాటు చేసుకో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్కు ద్వారకా శంకరాచార్య వారితో ఇంకొందరు వైష్ణవ మఠాధిపతులు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ వారితో పరిచయాలు బాగా ఉన్నాయి నీకు సహాయం చేయమని ఆయనకు చెప్తాను అన్నారు అప్పుడే టీవీ మరికొన్ని రహస్యాలు బయటపెట్టారు నేను కళ్ళు చెవులు అప్పగించి వింటూ ఉండిపోయాను